నూట యాభై తొమ్మిది మోసమున మాయా విమోహితుడైపోయి కాసు సేయని పనికి గాసిబడె ప్రాణీ కన్నులని ఎడి మహాకల్పభూజములివి కన్ను పుణ్యును జేయ దగిలి వచ్చినవి ఉన్నతోన్నత బుద్ధి నొనగూర్పకది దేహి కన్న చోటికి బరపి గాసిబడె ప్రాణీ చిత్తమణియడు మహా చింతామణి తనకు తొత్తువల వలసి తను తోడుతే గలది హత్తించి హరి మీద నలరింపకది వృధా తిత్తిలో సుఖమునకు తిరిగ నీ కామతత్వం బనది కామధేనువు తనకు వేమారు కోరికల వెల్లి గొలిపెడిది ఈమెను తిరు వెంకటేశు జేరకపోయి కామాంధుడై మిగుల గతిమాలే ప్రాణీ